ఎనభై నాలుగు ఘటజలంబులందు గగనఛాయయున్నట్లు కుటిల జగముతోడగూడియున్న అతి విలక్షణార్థ స్థితిని జరించును అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చు ఓ ఆత్మ వినుము పైనయున్న విశాల ఆకాశము కుండనీటిలో ప్రతిబింబించి కనిపించు కనిపించురీతిగా ఆత్మయందు కూడియున్న గురువులు కూడా మూర్ఖపు మనుష్యులలో యున్నట్లే కనిపించుచుందురు కుండలోని ఆకాశము కంటికి కనిపించినను నిజముగా అది కుండలో లేనట్లు మూర్ఖుల మధ్యలో యోగులు కనిపించినను నిజముగా వారు వేరుభావముతో ఉందురు విశేషార్థము పైకి తలెత్తి చూడలేని వానికి కుండ నీటియందు ఆకాశము మరియు మేఘములు ఎన్నియో కనిపించినప్పుడు వాడు చూస్తున్నది ఆకాశము మేఘములు అనుమాట నిజమే ఎందుకనగా వాడు నిజముగా కంటితో చూడగలుగుచున్నాడు ఆకాశమేఘమనగా వర్షము కురియుస్వభావము కలది కాని కంటికి కనిపించు కుండలోని మేఘము వర్షము కురియు స్వభావము లేనిది అట్లే మామూలు మనిషిగా మూర్ఖులు చేయు పనులనే గురువులు చేయుచున్నప్పటికీ కనిపించు బట్టి గురువులను కూడా మూర్ఖులుగనే లెక్కించిననూ వారు కర్మలననుభవించు స్వభావము లేనివారై ఉందురు కర్మమును భస్మీపటలము చేయు స్వభావము కలవారై ఉందరు వర్షము కురిసిన మేఘమును మేఘమని కర్మల కాల్చువారిని గురువులని అనుభవపూర్వకముగా గాని చూపుతో తెలియదగినది కాదు ఎండమావులందు నీరు ఉన్నట్లే కంటికి తెలియను కాని నిజముగా అక్కడికి పోయి చూచిన నీరుండదు ప్రతి మానవుడు సత్యాన్వేషణ చేసినప్పుడు సత్యము తెలియును పైకి కనిపించునది సత్యము కాదు ఘటజలంబులందు కనిపించు ఆకాశము చేతికి దొరకదు చేతి తాకిడికి కనిపించకపోవును అట్లే గురువులు అజ్ఞానుల మాదిరే ప్రవర్తించుచున్నప్పటికీ కర్మవారిని బంధించలేదు కర్మ తాకిడికి వారు దొరకరు